మీకు దర్శనకాలను దినానికి మీకు నూతనమైన కృపరించి అనిపించమని ప్రార్థిస్తున్నాం మేము ప్రతి మార్గం సరళం చేసి ప్రతి పనుల విజయం అనుగ్రహించండి ఆట ఖర్చు పెట్టించి ప్రతి కార్య మీ కృపల్లో మొదల జ్ఞాపకం చేసుకోండి ఏ రీతిగా మీ మహిళమార్గంగా మీ ముందు ఫోన్ కెరియర్స్ మీకు సమర్పిస్తున్నాం మా ఉద్యోగాలు మీకు సమర్పిస్తున్నాం మా భవిష్యత్తు మీకు సమర్పిస్తున్నాం బహు ఉన్నతమైన తణపులు కలవాలని కీర్తన పరుడు కీర్తన గ్రంథం జ్ఞాపకం చేసినట్లండి అవి లెక్కకు మించినది మా భవిష్యత్తుకు సంబంధించిన తణపులు మీకు ఎంత వాహనాలు కాబట్టి మేము దేని విషయంలో భయపడకుండా చింతించకుండా ముందుతో ఈ బిడ్డలుగా తయారు చేయమని లాక్ డౌన్ వర్షప్ లో ప్రభావం ఇంతకాలం మీరు మాకు సహకరి ఒక ఎన్నిసార్లు ఇది రావద్దాం అన్న స్పిరి వెంకటైన కానీ మీరు మట్టుకోమని విషయండి నేను దాన్ని బట్టి మీకు వనదాలి తండ్రి అవకాశం ఉన్న కొద్ది పెన్మల్ని మీరు మాకు ఆసక్తి చూపిస్తూ నడిపిస్తున్నారు అవకాశం లేకపోతే ఈ రీతి ప్రార్థన చేయలేని స్థితిలోనే ఉండాలని కాబట్టి మీరు ఇచ్చిన మని బట్టి మీకు ఎంతో బాగా మీ కృతలు వ్యాపకం చేసుకోమంటే అనిపిస్తాం మీది సత్య నిధ్యాన్ని ప్రకటించేలా అనేకమైన విషయాలు పేర్పరచండి ఇంత మంచి చూడని విధానంగా వాటిని చూసిన ఆత్మీయ నేత పండితండ్రి వాటిని గ్రహించాలా వాటిని మా జీవితంలో పాటించి విశ్వాసం లాంచడం జరగాల కొంత ఆత్మీయ జీవితంలో తన ఆత్మీయ ప్రపంచంలో సన్నిహితంగా ఉండాలంటే వాటిని గ్రహించాలని నడిపించినంత మన భక్తులు ఏ వాటిని గ్రహించి చూడగలిగినారు మేము కూడా అదే రీతిగా చూడాలి ఈ కాలంలో నిండాన్నిటి మీరంతా మీకు రీతి నీకు వాటిని మాకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి వాటిని చూచి అనేట్ల చెప్పని అటువంటి అనుభవం నడిపించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఈ ఆరోగ్యంతో అధిపత్యం భరించమని మీరు మనం మీ కొడుకు మనందరినీ సాక్షులు వెళ్ళి పెట్టుకోమని ఏండి ఆమె కృష్ణ minne satee ton prabhuwa minne maya ni satee prabhuwa minne satee ton prabhuwa anudhinam anuchalanam anudhinam anuchalanam minne satee ton prabhuwa పిలిజువా జీ నమ్మ కే ప్రేమి నన్నీ సభానాశా నీ సాగునా ప్రేమ ప్రభువా ప్రభువా premaya hi prayavavar nilis teete ljavavar yadavasikani munite maa hridayam pattau prabhavavar yadavasikani munite maa hridayam pattau prabhavavar jayangana namo sri ardhichinav jayangana namo sri ardhichinav makempaanandane makempaanandane prema maya ye prasavav neis kopin te prasavav ye ye mana maya ni se sabwa inn ek se nik ne pravwa shodanalan lete ko mina a vedanalan anan ko mina shodanalan lete ko mina a vedanalan anan ko mina Shodhana Vedana Vedana Loh In the spirit of the Prabhu Vah In the spirit of the Prabhu Vah Prenavaya Vedana Vedana Vedana Loh In the spirit of the Prabhu Vah Anudinamu Anudinamu Anudinamu Anudinamu Anudinamu Anudinamu Anudinamu Inne ishtu te te mutrabhuva Prema maya ishtu prabhuva Inne ishtu te te mutrabhuva Hallelujah Hallelujah చిన్న ప్రార్థన బాధ్య ధ్యానం చేసుకున్నాను పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం జరిగిన కొత్త ఏ నామానికి ఎంతో బంధున్నారు సుదృష్ణ కృభ ఈ ఉదయాన్ని ప్రభు అనుగ్రహించు ప్రభా ఈ సమయంలో ప్రభు ఆయా చిన్న ముందగా చేరి నిర్మించడానికి అయ్యాన్ని సృతించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతో బంధున్నారు ప్రభా ఎంతో మంది ప్రభు అయ్యే అవకాశాన్ని ప్రభు ఈ రోజు చూడలేకపోయారు ఇది నాయన వాడు చూడలేకపోయారు ఈ అవకాశం వారికి లేదు తండ్రి ప్రభు మన అయిపోతే బట్టి నేను స్థుతించిన అని నేను అన్నారు అయా ముందు సజీవ లేఖలు ఉంచినందుకు నీకు ఎంతో వంద ప్రభు తండ్రి వాక్యంలో కూడా మీరు నడిపించి మమ్మల్ని హెచ్చరించి అయా వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మనందరికి అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి మీ ప్రార్థన అంతర్లో మీరు మహిమపరచబడాలి తండ్రి అయ్యా ప్రార్థన అంశాలపైన కూడా మీరు విజయాన్ని అనుగ్రహించండి మీ వాక్యం ధ్యానం మీరున్నే నడిపించండి తండ్రి కేవలం ఇది మీ మహిమార్థమే జరుగుదాగా మీరు దీనించి ఆశ్రవదించమని సైనాములు అని మీరు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కీర్తనలు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు చదువుకున్నాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలువక అపహాసుకులు కూ అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రము ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధనిడు చూడండి ఈ వాక్యాన్ని అనేక చదువుకున్నాం అనేక సార్లు గురించి విన్నాం తెలుసుకుందాం అయితే కొంచెం నిజంగా పర్ఫెక్ట్ గా ఈరోజు నేను మాట్లాడాలి అనంటే ఈ వాక్యానుసారంగా మాత్రం నేను నడుచుకోలేకపోయాను కొంచెం కష్టమే అనిపించింది ఎందుకు అని ఇది కష్టం ఎందుకు అనిపించింది అంటే దేవుడు ఏది కూడా లేఖనాల్లో ఉచితంగా ఊరికి చెప్పలేదు ముఖ్యంగా శిష్యుల్ని కొండ మీద తీసుకుని వెళ్ళినప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన పని శిష్యులే చేయలేకపోయారు వాళ్ళకి నిద్ర వచ్చింది విపరీతమైన నిద్ర వచ్చింది ఫస్ట్ నిద్రలో జారుకున్నప్పుడు ఇల్లు వేసి ప్రభు లేపుతాడు వాళ్ళు ప్రార్థించేయండి మూడు సార్లు లేపిన తర్వాత ఇంకా అవసరం లేదు మీరు రెస్ట్ తీసుకొని నేను సమయం వచ్చేసింది అట్లా ఇక్కడ కూడా ఏంటంటే దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిల్వక అపహాసులు కూర్చుండ చోట కూర్చుండ అంటే ఈ మూడు గుంపులు నాలుగు గుంపులతో ఈ మూడు గుంపులతో సహవాసం లేదు కానీ నాకు కొంచెం బాధ అనిపించింది ఏంటి అని అంటే ఆ దుష్టుడు లేదంటే పాపి అపహాషకుడు వీళ్ళు ఈ లోకంలో వీళ్ళేమో వీళ్ళు ఎక్కడెక్కడ దుష్ట సాంగత్యం మంచి నడతున్న చెరుపు అని చెప్పి అన్నట్టు ఈ దుస్తులు కూడా ఎంతో లగ్జరీగా చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు దుస్తులు గానీ పాపులు కానీ వీళ్ళందరూ అక్కడున్న మూడు గుంపులు కానీ ఈ నాలుగు గుంపును చూసారా యహో ధర్మశాస్త్రము ఆనందించు దేవరాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఇది ఇంట్లోనే కూర్చోవాల మందిరంలో కూర్చోవాల వాడి దేవుని పాదాల దగ్గరే కూర్చోవాల ఆ రోజు మరి ఎట్లా కూర్చుందో అట్లాగే పాదాల దగ్గర కూర్చో అని ధ్యానిస్తూ దేవారాత్రములు దాన్ని ఆనందించాల మరి దీన్ని మనం చూస్తే నిజంగా ఈ పని మనం చేయగలుగుతున్నామా అని నేనంటే ఈ పని చేస్తున్నప్పుడు మనకేమవుతాయి అంటే చాలా రకాల ఆటంకాలు ఇరుకులు వేదనలు శోధనలు ఇబ్బందులు ఎక్కలేని లేని అనారోగ్య సమస్యలు అన్ని ఎందుకు వస్తున్నాయి అని నన్ను చూస్తే మనం ధ్యానించడం దాన్ని ఆనందించడం తెలుసుకోలేకపోయి నేను అనుకుంటాను ఎందుకు ఈ అన్నిళ్లుగా ఉన్నవాళ్ళు పాపంలో ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎరగని ముఖ్యంగా యవనస్తులు ఎంతో భయంకరంగా లగ్జరీగా తింటా తాగుతా తిరుగుతా సినిమాలకి ప్యాకెట్లకి అన్ని రకాల దుర్వ్యసనాలకి వెళ్ళేవాడేమో వాడు ఫ్లరిష్ అవుతున్నాడు బాగున్నాడు వాడికి అవసరానికి రూపాయి అవసరమైతే పది రూపాయలు డబ్బులు దొరుకుతున్నాయి ఏంటి అని చెప్పి నేను ఎన్నో చాలా విపరీతంగా నా మనసులో బాధపడుతూ అయితే ఇది ఎందుకు ఇక్కడ చెప్పుకుంటున్నామని అంటే హలో సార్ హలో హలో సార్ కంటిన్యూ ఈ దుస్తుల్ని ఎందుకు ఈ విధంగా ఉంటారు అని దానికి దేవుడు నిన్న నాకు లేఖనం ద్వారా మొట్టమొదటిసారిగా నిన్న చదువుతున్న సమయంలో దేవుడు దాన్ని చూపించారు వాక్యం ద్వారా నువ్వు చూసి వ్యసన అంటే వాడు ఫ్లరిష్మెంట్ అట్లాగే ఉంటుంది వాడి ఈ లోకంలో వాడు ఎంత లగ్జరీ ఉండాలో లగ్జరీ వాడు కనపడతాడు అట్లాగే ఉంటాడు కానీ నీకు పరలోకంలో నీ కోసం ఇక్కడ నువ్వు ఏమైతే కోలిపోయా అవన్నీ నీకు పరలోకంలో దొరుకుతాయి అని చెప్పి దేవుని వాక్యం చెప్పింది అంతేకాదు గాని చూస్తే ఎదుగు ఇదే కీర్తనలో ముప్పై చూస్తే ఒకసారి ముప్పై కీర్తన ఒకటో అధ్యాయా దగ్గర నుంచి చదువుకుంటే చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము ఎందుకు వాటిని చూసి మనం వ్యసన పడాలి వాడి చెడుతనంలో ఉన్నాడు కదా వాడి ఆయన ఉన్నాడా మంచిగా ఉన్నాడా అని అంటే వాడు చెడ్డ తాడంలో వాడికి నరిష్మెంట్ డెవలప్మెంట్ హ్యాపీనెస్ ఆ జాయ్ ఉండి ఎందుకంటే తినేవాడికి తాగేవాడికి ఉల్లాసంగా ఉండేవాడికి వాడికి ఆనందంగానే ఉంటుంది ఈ లోకంలో యేసు ప్రభుని చంపబోయే ముందు కూడా అందరూ అదొక అదొక సెలబ్రేషన్ లాగా అదొక ఉత్సాహంగా అందరూ ఆయన సిలుగు వేయండి సిలివి వేయండి అని ఆయనలో పాపం ఏమీ లేదు కానీ నిందారహితుడైనా కూడా వాళ్ళందరూ చేశారు ఎందుకు అనేది అంటే వీళ్ళందరికీ అప్పటికే ఆల్రెడీ లగ్జరీగా ఉండటం అలవాటు చేసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండడం చెడుతనంతో ఉండటం విగ్రహారాధన చేయటం దేవునికి వ్యవసాయంకోవటం చెడుత అక్రమాలు చేయటం అబద్దాలు చెప్పడం మోసాలు చేయటం వ్యాపార స్థలాలుగా మార్చడం అన్ని జరిగిపోతా వాటిని సరిచేసి ధర్మశాస్త్రం ఎట్లా ఉందో దాన్ని అది కాదు ధర్మశాస్త్రం ఉద్దేశం ఇది అని దేవుడు చెప్పటం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అది వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు పైగా వాళ్ళు ఎవ్వరూ చేయలేనటువంటి కార్యక్రమాలు వాళ్ళెవ్వరూ చేయలేనటువంటి గొప్ప ఆశ్చర్యమైన పనులు దేవుడు ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టాడో వాళ్ళకి విపరీతమైనటువంటి వ్యసనం వచ్చేసింది అదేంటి పాత నిబంధన గ్రంథంలో ఈ పరిచయాలు ఈ శాస్త్రులు వీళ్ళందరూ ఉన్నారు కానీ కొత్త నిబంధన దగ్గరకు వచ్చేపాటికి వాళ్ళు దేవుని ఏదైనా ఆశ్చర్యమైనటువంటి కార్య కార్యాలు అద్భుతమైన కార్యాలు చేయటం అనేది చాలా తక్కువగా చూస్తాం కానీ దేవుడు కొత్త నిబంధనకు తర్వాత అన్ని మొట్టమొదటి చూసి దగ్గర నుంచి నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం దగ్గర నుంచి కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి చూపు అన్ని ఊచ్చుకుంట పోతే ఏంటి నెవరు అనేది డిస్కషన్ స్టార్ట్ అయింది వాళ్ళలో ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతూ వాళ్ళు ఏం చేశారు ఓర్చుకోలేకపోయారు వాళ్ళలోకి వాళ్ళకి తెలియకుండానే ఈ చెడుతనం అనేది చెడు తలంపు అనేది ఆలోచన అనేది ఆ ఆ లక్షణాలు వచ్చేసి ఈ కీర్తన గృహం మొదటి అధ్యాయాల మూడు గుంపులు ఎట్లా ఉంటాయో అట్లాంటి లక్షణాలన్నీ వచ్చేసి వాళ్ళు జీర్ణించుకోలేకపోవటాన్ని చూస్తాం మనం అయితే ఇక్కడ చూస్తే చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడకము వారు గడ్డి వలననే త్వరగా చూడండి గడ్డి గడ్డి చాలా చచ్చగా కనపడుతుంది ఎంతకాలం కనపడుతుంది అన్నంటే దానికి ఒక సర్టెన్ టైమ్ లిమిటెడ్ లిమిటెడ్ టైమ్ లోనే అది ఆ పచ్చదనాన్ని ఉంటుంది కొంతకాలం అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అది ఖచ్చితంగా వాడిపోవాల్సిందే అది ఎండిపోవాల్సిందే అట్లాగే పాపులు గాని వీళ్ళందరూ అట్లాగే ఉంటారు కానీ మనం నిత్య జీవంలో ఎల్లప్పుడూ దేవుని అందు ఆ మనం ఎదుగుతూ ఉంటాం ఎందుకంటే మన దేవుడు మంచి వ్యవసాయకుడు దానికి ఆ చెడుతనాన్ని నడిచేవాడికి వ్యవసాయం చేసేవాడు ఎవడు గడ్డికి ఎవడు వ్యవసాయం చేయడు గడ్డిని ఎవరు పెంచుకోరు మనం వాటికన్నా శ్రేష్టమైన వారిని కాబట్టి మన దేవుడు మంచి వ్యవసాయకుడు కాబట్టి అంతకన్నా ఉన్నతమైన స్థితిలో మనం నుంచబోతున్నాడు అయితే మనం ఏంటంటే ప్రతిదాన్ని మనం ఆ టైం వచ్చేంత వెయిట్ చేయటమే సహనంతో ఆసక్తితో మనకున్నటువంటి విశ్వాసంతో కోల్పోకుండా ఎదురు చుట్టమే ఆ కార్యం జరిగేంత వరకు మనం చేయాల్సిన పనిది నాకు అనిపించింది ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం కిందకెళ్తే వారు గడ్డి వల్లే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వాడు వాడిపోదుడు వాడిపోదురు యుహోవాయందు నమ్మికే మేలు చేయము దేశమందు నివసించి సత్యము అనుసరించము యుహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛనం తీర్చును నీ మార్గములు ఎహో కప్పగింపు నీవు ఆయన్ను నమ్ముకోను ఆయన నీ కార్యములు నెరవేర్చును చూడండి ఇవన్నీ మంచివాడికి దేవుడు ఎన్నో చెప్పాడు కానీ చెడ్డవాడి గురించి ఒక్క మాట కూడా ఎక్కడ ఏమి లేదు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను అనుకునేవాడిని ముఖ్యంగా నాకు ఏంటబ్బా వీళ్ళందరూ రకంగా ఉద్యోగంలో కానీ ఎందుకంటే ఈ మధ్య మొత్తం మైండ్ గా ఏమాడుతూ ఉంటారు పాలిటిక్స్ ఉంటాయి ఉద్యోగాల్లో తర్వాత లాబింగ్ ఉంటుంది అన్ని రకరకాలుగా ఉంటాయి ఎవడైతే ఈ కొంచెం ఈ లోకానుసారం ఉన్నవాడో వాడే కొంచెం విజయం సాధిస్తాడు ఒక రకంగా చెప్పాలంటే మనం వెయిట్ చేసి దేవుని దగ్గర మోహరించి మనం దేవుని దగ్గర గనక వెళ్తే వాడి కన్నా వాడేం ఉద్యోగం తెచ్చుకొని ఏదో చిన్న చిన్న పొజిషన్ లో ఉంటాడు మనం దేవుడు వాడి మీద సూపర్వైజర్ గా పెట్టచ్చు ఉన్నతమైన స్థితి ఎందుకంటే మనుషులకి దేవుని కార్య కార్యాలు అర్థం కానివి ఆ విషయాలు అనేక సందర్భాల్లో దేవుడు ప్రూవ్ చేసి చూపించాడు అనేక సందర్భాల్లో ఎవరూ చేయలేని పనులు దేవుడు చేశాడు శిష్యులు కూడా చెప్పాడు మీలో ఆవగిందంత విశ్వాసం ఉంటే మీరింతకన్నా ఇంకా ఎక్కువ అద్భుతమైనటువంటి పనులు చేస్తారు మీ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని ఆ విశ్వాసం ఆవగిందంత కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు మనం కచ్చితంగా దేవుని యొక్క దేవుని యొక్క నీతి కార్యాలు మనం చూడగలుగుతాం దేవుని యొక్క గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతాం దేవుడు ఉన్నతమైన స్థితిలోకి వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుడు కాబట్టి గొప్పవాడు కాబట్టి మనం నిరీక్షించి వేచి చూడాలి వాడిని చూసి మనం వ్యసన మచ్చరపడకూడదు అని దేవుడు ఈ లేఖనాల ద్వారా ముఖ్యంగా నిన్న దినాలను నా బయలుపరిచిందాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది దేవుడు ఈ లేఖనాలని ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుక జీవించి ఆశీర్వదించింది ఆమెన్ కలిగింది జీవాధిపతి మూత్రాడుతున్న దేవుడు తండ్రి చూస్తున్న దేవుడు తండ్రి అయ్యా ఏమీ లేదు తండ్రి లేఖన భాగాలతో ప్రభుత్వ అనేక మార్లు నేను ఆయన వాళ్ళని చూసి మచ్చరపడ్డాను వాడిని చూసి ఎన్నో సార్లు ప్రభా అయా నేను ఆత్మలో ప్రభా యా దుఃఖపడ్డానికి తండ్రి వారు ఎందుకని నీ దగ్గరకు రానివారు కదా నేను మోహరించిన వారు నీ దగ్గర మోహరించిన వారు అయినప్పటికీ వారు ఎందుకు అట్లా వారు గడ్డి లాంటి వాళ్ళు వాళ్ళకి నాకు ఉన్నటువంటి తేడాన్ని వ్యత్యాసాన్ని ప్రభా నాకు చూపించారు తండ్రి అయ్యా ఈ సత్యాన్ని నాకు ప్రభా అ నా కనులు విప్పినందుకు నా కను తెలిసినందుకు నీకు ఎంతో వందన్నారు ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా హాగ్రత్తగా ఉంచుకొని ప్రభా అయ్యా నీళ్ళు ఆనందించడం అనేది నేను ధ్యానించి నీళ్లు ఆనందించడం నాకు నేర్పించమని ఆ విధంగా ప్రభా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని దేశ నా ముండి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి స్కర్ సార్ సార్ అండి కంటిన్యూ చేయండి సార్ నేను జాయిన్ అవుతాను చేస్తాను కూతురు ప్రమా పరిశుద్ధి నాకు గొప్పదేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నువా మహిమ స్వరూపండి కృపా మహిళలు గడిచిన కాలంతో మమ్మల్ని కాపాడు భద్రపరుచుకున్న కృతజ్ఞ కనిపించిన నిలబెట్టిన సూచించలాగిన ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న నీకే మహిమా ఘనత ప్రభావాన్ని అర్పించుకున్నాం దేవ సమస్త ఘనత మహిమా ప్రభావం మహాదేవస్ మహేశ్వరుడు నీకే కలిగిన మహాదేవ నా ప్రభా ఈ కౌంటి కాల ప్రభానయ్య ప్రభావితం మాట్లాడిన ప్రభావిడ మూడు గుంపులు గుంపులు ధర్మశాస్త్రం ధ్యానించే గుంపు ఉండాలా ప్రభా మొదటి రెండు గుంపులు ప్రభావ పాపులు అప్రసీ ఆయన దిక్కులు ప్రభా ఆయన ఈ గుంపుల ఎత్తి పరిస్థితుల్లో రాజ్యంలో చేరవు ప్రభా ఆయన అపహాస్పతి అంటే మూడో గుంపు ఇప్పుడు గొప్ప జనం ప్రభావ అది మనుషులు ఆకాశం వేస్తా అంటే ప్రభావ ఆ రెండు గుంపులు పిల్లలు ఒక మూడో గుంపు తిరిగి రావాల ప్రభావ అతిథిలో ప్రభా నాలుగో గుంపులో ప్రభా ఉంది ప్రభా మీకు వాక్యం ధ్యానించి సత్యని ప్రభావ మూడవ గుంపు చూపించాల ప్రభా సైనా అంటే ప్రయాసం నడిపించడం అంత ఆదిష్టమైన పరిశుద్ధులకు తండ్రి గొప్పదేవ ఆయన ప్రపంచం ఎంత భయంకరమైన దినాలు ప్రభావ ప్రతి క్షణం ప్రతి దశలో ప్రభావం కోసం జాగ్రత్తగా జీవించాల పరిశుద్ధి జీవించాల ప్రభా ఆయన ప్రతి దశలో మీకు అంగీకరంగా జీవించడానికి సహాయపడండి ఈ వాక్యం హెచ్చరించిన ఎందుకు వంద కృపిన తండ్రి ఈ లోపలంతా భయంకరంగా అన్ని లోపల మంచి రకాల జీవిస్తున్న తర్వాత వాళ్ళు తీసుకునే వ్యసన పడదు ప్రభావ ఆయన వేసే తండ్రి వేసే వాళ్ళకి ఏం తెలియ వాళ్ళు ఎరంగ ప్రజలు ప్రభావ పక్కన కనికరం జీవించాలి అలాంటి వాళ్ళకి వాత ప్రకటించాల ప్రేమతో వాళ్ళని పక్కన నడిపించుకోవాలని సహాయపడండి వాళ్ళు చూసిన వ్యక్త పరికరాలను మేము నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు అవర్ చేయకుండా ప్రభావిత సమాధాన పడి ప్రభా మీ ప్రేమను చూపించేవారు లాగానే ఉండాలి ప్రభావ లేకుంటే ప్రభావాలు నటించుకోవాత్మకు నటించుకోవడం మీకు మీకు చిత్తం కాదు ప్రభా అందరూ ప్రభావ రక్షణ పొందాలని మీకు చిత్తం గొప్ప దేవాన్ని నెరవేర్చేవారు లాగానే ఉండాలి ప్రభావిరు సహాయపడండి ఏమైతే నేను ఆత్మకం నటించైనా గొప్ప దేవానికి పరికరమైన మీరు ఆకలి దీని ప్రభావ సిద్ధపడాలి అన్నిటిని సిద్ధపరచాలా ప్రభావ ప్రతి సంఘం ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభావ గొప్ప ఉద్యమంతో ఆదిష్టమైన ఆదిష్టంఘంతో ఆపత్తుల ఏ రీతిలో ప్రభావం ప్రకటించిన ప్రభావ చివరి వరకునైనా అదే రీతిగా ప్రభావ నిజ సమాప్తులైన ప్రతి సంఘం ప్రభావ మీ సత్యాన్ని గ్రహించే ప్రభావ అర్థం చేసుకుని అన్నింటి సగడించాల గొప్ప గొప్ప సోకులు ప్రతి సంఘం నుంచి బయటకు రావాలి కాలం తీర్చుకున్న తర్వాత ప్రభావ ధైర్యంగా మీ వాక్యం సకరించాల ప్రభావ అంటే బిడలుగా సాధ్యం ప్రాధిస్తానికి కనిపించిన తర్వాత మీకు పక్షులని బయటపెట్టడం ప్రాధిస్తాయినా కనిపించిన చూపించలేదు గొప్ప జనంత సహాయపడండి ఆయన గొప్ప దైవానికి వందలు ప్రాయంలో సహాయపడండి నా దేవ నా ప్రభావ రాజ్యసభ సకల పకలించబడాల ప్రభావ క్రీస్తు నామం నిర్వహించిన పౌరులు చెప్పిన తర్వాత తర్వాత ఎన్నో స్థలాల్లో ప్రభావిత లేదు కదా అలాంటి ప్రాంతం మీ సువార్త్రవా అన్నింటి మీ వాతను ప్రకటించాల ప్రభావ అలాంటి ప్రాంతాలకు బయట మీరు మాతో మాట్లాడండి నేనే మార్గం నడిపించను తర్వాత మాకు మధ్య ఆసక్తి ఉన్నప్పుడు అండి మీ చిత్తానసే కనిపెట్టుకోవాలి ప్రార్థన కోరుకున్న ప్రభావ ఆయన మీరు మా సహాయ మా పిలిపి మా ఎయిర్పోర్ట్ ఇచ్చే మరి జాగ్రత్తగా మేము జీవించాలా ఆయన చివరి కాలంలో ప్రావా మేము పోగొట్టుకున్న ప్రభావ అంత నిలబడాల ప్రభావ అన్ని నడిపించాల ప్రభావ సేవన్ని నడిపించమైనా అలాంటి ప్రయాసంతో మీ ప్రభావ ప్రయాసంతో ముందుకు పోరాడాలా ప్రయాస పడాల ప్రభావం నేర్చుకోవాలా అది జాగ్రత్తగా ప్రకటించాలన్న ప్రభావ దైవీక జ్ఞానంలో అభివృద్ధి పొందాలని సహాయపడి ప్రతి క్షమ ముఖ జీవించాలని సహాయక ప్రాధిస్తామన్నా మేము ఏ పని చేసినా కానీ ఎక్కడ ఉన్నా కానీ ప్రభావం ఆత్మలు జీవించాలా మీ కృపలను జీవించాలండి ఆ రీతి మేము నడిపించడం కాగితే మనం నడిపించడం మా తొందర పని గురించండి నా దేవీ ప్రభావం బాధితురించిన ఆగిమైన ప్రతి గిడని తాకని ప్రభావపరిచని ప్రభావ నా దేవుని అట్లా ఎంతో మంది ప్రభావ ఇసుక కోలుకున్నారు ప్రభావం కోట్టుదరణ ఎంతో మంది ఉన్నారు ప్రభావ ప్రతి గిడని తాకని స్వస్థపచ్చిన వాళ్ళు సంపూర్ణంగా స్వస్థ పొందిన ప్రభావిని మనపరిచడానికి కాకడండి స్వస్థాన ప్రతి ఒక్కరు రక్షణ మార్గం రావాల ప్రభా ఆయన మీరు సహాయకరమని ప్రార్థిస్తున్నీ స్వచ్ఛత పొందుతున్నారు అన్ని ప్రభావ అసలు ప్రభావ రక్షణ మార్గం రక్షణ ప్రణాళిక జీవిస్తానైనా పనిచరించండి కృతజ్ఞండి ప్రతి బిహన్ క్రమం పెట్టి ఆకర్షించుకున్న మీ వాటిని తట్టు ఆకర్షించుకోవాలని ప్రభావ ఆయన వాళ్ళకి ఉదయం విత్తనం నాటపడాలా ఓ ఫలించాల ప్రభావ మీరు సాయకర్మని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క రక్షణ మార్గంలో రావాల ప్రభావ యోగలు ఎంతో మంది కంటి వాళ్ళు మరి బుద్ధి వాళ్ళు ఎంతో మంది రక్షణ పొందాలా దేవ స్వచ్ఛత పొందాల ప్రభావ ఎదురున్న తర్వాత మాంతృహంపలున్న ఇంకా మంది మార్చేస్తున్న భయంకరంగా జీవిస్తున్న ప్రభావ ఆ బిల్లకట్లని కనికరిని జీపించి వాళ్ళ దగ్గర తో ప్రకటించాలా అలాంటి వాళ్ళ దగ్గర ప్రకటించాలా ప్రభావ నైనా వాళ్ళు చూసి నేను భయపడుతున్న ప్రభావ మీకు ఏమిటి వాళ్ళని మార్చుకోవాలా వాళ్ళు కూడా మీ బిడ్డ ప్రభావం కనిపించిన దుష్ట కనిపిస్తున్న కృత జీపించి ప్రభావ విడుదల పొందాలా వాళ్ళు చూసి నేను అసహించుకోవద్దు ప్రభావ ఆయన మీరు సహకరమైన ప్రార్థిష్టమైన తన ప్రయాసంలో ప్రభుత్వ ఎంతగానో తర్వాత ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి తగ్గించిన తర్వాత అవినీతి మార్గం చూపించినట్లయితే మీకు అన్న ఈ ప్రభావం సహకారమైన ప్రార్థిష్టం ప్రతిదిన రక్షణ నడిపించండి ఆయన ఇసుక ప్రభావిత సిటీ అంత ప్రభావా ఈ వరదల్లో ప్రభావ అనేక ప్రాంతాల ప్రభావాల పులవరం అయిపోయిన ప్రభావ ఇసుక్రవించిన ఆయన అక్కడ వాటర్ వాళ్ళ ప్రభావాలంటే అనారోగ్యం కాకుండా ప్రభావి ప్రతి బిల్ని ప్రతి కుటుంబాలను స్వస్థపరిచిన ప్రభావ చిన్నపిల్లలు ఎంతో మంది ఉన్నారు ప్రభావంతో పోగొట్టుకున్నారు కనుకరించి ప్రభావం నడిపించాను అయినా ప్రభావం ఎలాంటి వైరస్ రోగాలు ఇన్సెట్లు కాకుండా ప్రభావం మీద ప్రభావం చేయండి వాతావరణం అదుపులో తీసుకోవా నా దేవీ ప్రభాత మీకు దినవంత నడిపించడం ప్రాధిస్తున్నాయి ప్రభావితం ప్రాధిస్తున్న బలకొచ్చింది జాబ్ చూడడం కుటుంబాన్ని ఆదరణంగా ఇచ్చేయండి మీరు ఓదార్చడం ప్రాధిస్తున్న గొప్పదే ఏందో ఆనందించడం ప్రాధిస్తాం బంధువులందరూ ప్రభుత్వం ధైర్యపర్చి బలపర్చిన ప్రభావం రక్షణ ప్రణాళికలో చివరి వరకు మీకు జీవించలేదు నా కుటుంబాన్ని మీరు ఒక సాక్షన్ని పెట్టుకోండి మీరు ఒక పర్థిక కార్యవర్జీ జరిగించ ఆయన ఇసుక రక్షణ నటించడం ప్రాధిస్తున్నాయి గొప్పదేవారు నేను అన్నచర్లు జీవించి ఆశ్రయించడం చేతిని బలంగా వాడుకోండి ఇంకా అనేక మంది విషయాలు బయటపరచేసి ప్రభావం ప్రార్థిస్తున్నాయి నా దేవునికి ధైర్యంగా ప్రకటించలాగా అన్ని చర్యలు ప్రకటించలేదు బలంగా లేని వాడుకోలేదు ప్రభావ ఆయన ఇసుక ప్రభుత్వం మీ వాక్యంలో జ్ఞానంలో అభివృద్ధి పొందాల ప్రభావ నడిపించిన బలపత్ర రక్షణ పొందాలని సహాయపడమంతా మార్చుకోండి వాళ్ళ పొద్దున్న తర్వాత సమస్యలను అనుగ్రహించండి వాళ్ళ దేవానికి తీర్చి ప్రతి కోరిక మీరు పెట్టినా ఉండాలి తర్వాత నడిపించడానికి సహాయపడండి నాకు ప్రారంభిస్తుంది స్వస్థపచ్చు మంచి ఆరోగ్యం ఇచ్చేయండి మా కులి బాతని స్వష్ట వాళ్ళ జీవితాలను నూతన కాడిని జరిగించాలని మరియు నిషేధంగా తర్వాత రక్షణ ప్రణాళికలు చెరువతిని మీకు సాక్షి నిలబెట్టుకోవడానికి ఆర్థికమైన పనిచేయ పర్వ ఇంకా ముందు ఎన్నికల తర్వాత అందున ప్రపంచమంతా ఎన్నికల తర్వాత అనేకమైన విషయాలు చూపిస్తున్నీ పంచుకోవాల ప్రతి ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి పనిచర్యని దీవించి ఆశ్రవించడం ప్రార్థిస్తున్నాయి ఒక ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావ వచ్చిన పనిచర్యను ప్రభుత్వం ముందుకు తీసుకోవాలా మీరు నడిపించిన ధైర్యపరిచని బలపరిచిన తర్వాత ప్రతి సోదరుడు మీరు మాకు విజయమని దించడం ప్రార్థిస్తున్నేనా ఒక ప్రభావ మీ వాకిని ఎంతో శక్తి గల తర్వా ఆయన వేసే ప్రభుత్వా అర్థం ఎంత తర్వాత బలం కల వేసేటప్పుడు అయినా ఇస్తే ప్రభావ వాక్యోబడి జీవించాల ప్రభావ జీతాలు ప్రభావ నీ వాక్యం తప్పి నేను మంచుకోవాల వాక్యం తప్ప మాకు ఏ రీతిలో ప్రభావం మా జీతాలు సాధించం చేసుకోలేదు మీ పడిపోయినైనా ప్రభావ న వాక్యం చెప్పి మన అడుగు సిద్ధీకరించుకోగలం ప్రభావ అయినా ఇస్తే ప్రభుత్వ ప్రతి క్షణం మీ వాక్యంతో మనం సరి చేసుకోవాలి ప్రభావ సంపూర్ణత ఎదిగి నిండిపోవాలని సహాయపడి ఒక దశ నుంచి ఇంకొక దశకి ఎది నిండిపోవాలి ప్రభావ నీ ఆగిపోయానికి వీలు చేస్తే ప్రభావ నాకంటే ఈ నామంలో ప్రభావ ఈ సాగిపోవాలి ప్రభావ ఆయన ఇస్తే ప్రభుత్వ మోసి సాగిపోయిన ప్రభావ వేరే సాగు అడ్డ వచ్చినా గానీ ప్రభావ సాగిపోయింది చూసే ప్రభావ మీరు మార్గం చూపించిన గొప్ప దేవ ఇస్తే ప్రభుత్వం గొప్ప దేవుడు వేస్తాయకు అన్నాడు ప్రభావ తర్వాత మేము వెళ్ళి మార్గం అంత ప్రభావ అది ఇరుకు మార్గం ఆయన అది ముందు పొదలు ఈ అరణ్య మార్గంలో ప్రభావ అయినా కానీ ప్రభు మీరు మాకు సాయకులున్నారు మాకు తోడు విన్నారు ప్రభావ ఈ మమ్మల్ని నడిపించే దేవుడు వేస్తాయని సంగీత నడిపించినట్టు మీ చేతిలో నడిపిస్తున్నారు ఇంతకాలం వరకు ఈ రోజు వరకు మమ్మల్ని నడిపించినా ఇక ముందుగా నడిపిస్తారు అక్కడ విశ్వాసం ఉంది ప్రభా అలాంటి విశ్వాసం సంపూర్ణ ముందు తయారు చేయని ప్రభావ నేను విషయంలో కాంప్రమైజ్ కాకున్న ప్రభావ మీ వాకింగ్ ప్రభా నేను దాని సమా నేను ప్రభావం కాంప్రమైజ్ కాకున్న ప్రభావం స్వీకరించాలా సత్యమైన ప్రభావ మాకు అవంతుకోవాలా ప్రభావ అక్కడ ఎవరైనా వెళ్ళాలి ప్రభావ ఇస్తే ప్రభావ అక్కడ నిత్య జీవం కావాలంటే మాకు ఏం కావాలడిగినట్లు ప్రభావ మీరు చెప్పిన ఆడి పాటించలేకపోయిన ప్రభావ ఎందుకంటే బొగ్గ జలు ప్రభావ రసాయిన వెళ్ళిపోయిన ప్రభావం ఈ రోజు మనుషులు ఉన్నారు దాని ఉత్తమం ఉంది ప్రభా పొందుకోకుండా లోపలి క్షేమం కోసం ప్రయాసపడుతున్నారు ఆ రీతిగా ఉన్న ప్రభుత్వ అక్షయమైన ఆహార కోసం మేము ప్రయాసపడాల ముందుకు పోరా ప్రాభీ అలాంటి ప్రయాసాలు ఎన్ని క్రమని ప్రభుత్వం చేయించారా ప్రాభా ఎందుకంటే ప్రత్యేకం మీరు దేవించినారు విజయం మాకు అనుగురించిన తెలువలో కాబట్టి ఆ రీతిలో దేవించే ముందుకు వెళ్ళగల సాధ్యమని ప్రాతిక్యమైన మీరు జీవించి ఆస్వాదించండి వాళ్ళ జాబ్స్ లో ప్రభుత్వం పని బాగా బిజినెస్ పంపుతుంది జీవించి ఆస్వాదించి మీరు దుఃఖ సాహసీ పెట్టుకుని మీరు రాకపోతే మన సిద్ధ పర్చుము ఆడుతున్నారా భయంకరంగా ఇంట్లో భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ప్రభావ ఆయన ఏదైనా ఈ ఎవరు ప్రభుత్వ కదిలించబడుతున్నారు ఎవరు విశ్వాసాలు తెలియపోతున్నారు ప్రభావ ఆయన అంతవరకు ప్రభావం మీరు మొదటి విశ్వాసాన్ని చివరి వరకు గట్టిగా పట్టుకోవాలని వార్తలు వచ్చినారు కాబట్టి ప్రభావ ఆయన మేము గట్టిగా పట్టుకోని ప్రభావం జీవించి సాగిపోవాలి ప్రభావ ప్రతి భక్తులంతా ఆరుత్య పోయిన క్రమంలో కాబట్టి మాదిరిగా ప్రభావం సాగిపోవాలి బిడ్డలుగా మనం సాగించి మీటింగ్ అంత మీరే ఆధికా నటించుకుని ఉన్నాం కబస్త ఘనత మహిమ ప్రభావాలి త్వరగా ఆయన పరిశుద్ధంగా నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటండీ ప్రెంజుల దీనికి అయితే తొమ్మిది నాలుగు చిల్డ్రమ్స్ కూర్చున్నాను కాలేజ్ అని చెప్పి తొమ్మిది నాలుగు నేను నేను చేయకండి నేను కూడా చుట్టం గు ఇస్తుండగా అక్కడ ఏంట నిమ్మకైందేవాంటే దీనివంతటికారం కిందకి నేను అంటే నిమ్మకైందేవా నమ్మకం అనేక అవుతుంది పనికి వన్ ఏ మంచితనం లేదు ఏ మంచి కూడా రాదుదేవా అని అయ్యా దీని తన మీరు అనిపిస్తున్న కొత్త ఉంది అయ్యా అయ్యా ఆ యొక్క గురించి అంటే వైపు మంచి మీకు అందినాడు నమ్మకం అయిందేవా మీ బిడ్డల మీద కలిసి మీ వైపు చూస్తాను తన గురించినటువంటి గొప్ప అధిక్యతకైతే మీకున్నాడు మీ బిడ్డలకై లేవా మీ పాదాల మీ పిలుపుకై మీ ఏర్పాటుకై మీ పొందనా తెలియజుకుంటున్నంత్రి చిన్న ప్రతి జీవితంలో మేము చేసుకోవచ్చినటువంటి అద్దె చరిత్ర కార్యాలంటే మీరు పొందు దేవా నమ్మకం ఏంటంటే మా జీవితాలని మీ యొక్క మేళ్లతోటి మీ యొక్క జీవనతో నింపినందుకే మీకు చెల్లించుకుంటున్నాను దేవా రంగుల తండ్రి మహిళలకి ఆశీర్వాదంగా ఉండటానికి మమ్మల్ని ఏర్పాటు చేసిన తండ్రి మీకు నమ్మకం అయింది ఏవా అనేక సార్లు తండ్రి ఇతరులను జీవితం ఇతరులతో పుడుచుకునేటటువంటి జీవితం అయ్యా కలిగి మన్నించండి దైవాకి భాగం ద్వారా మీరు తెలుసుకు వచ్చినటువంటి విషయాలకై మీకు ఆచరించుకుంటున్నాం నమ్మకమైన త్రీ స్పీస్ నుండి సర్వసంపూర్ణత దాగీన తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే మీరే ఆశీర్వాదం నమ్మకం ఏంటే వా మమ్మల్ని దేవ ఆశీర్వాదంగా ఉండటకు పిలిచిన అడుకంటే అబ్రహాం యొక్క దీవెహాం యొక్క ఆశీర్వాదం అబ్రహాం యొక్క వాగ్దానానికి మేము మమ్మల్ని పాత్రలుగా నిలిచిన అడుగుతండి మీ పొందినాలు రెంగిలి గుండరాజా అయ్యా నమ్మకం ఏంటంటే మమ్మల్ని ఆశీర్వాదంగాను ఇతరులకు ఆశీర్వాదకరంగాను ఉంచడానికి మీ యొక్క సంకల్పానికే మీకు పొందనాలు అంటే గొప్ప జీవితాలు ఎలా కలిగినందుకే మీకు పొందినాలు నమ్మకమైన తండ్రి బెంగిల్ గిరిజా మా పని పిన్నతలను బట్టి మా యొక్క చాత చంతనాన్ని బట్టి మా యొక్కని బట్టి మా యొక్క బట్టి దేవా దేవుల్లో ఆశీర్వాదాలు నా జీవితాల్లో నా జీవితాల్లో కోల్పోతూ వచ్చిన వాటిని బట్టి మేము ఎప్పుడు చూస్తున్న అంతటికీ ఒక దేవుడు తండ్రి దావీ ఈ సమస్త మనం సమకూర్చుకున్న వాళ్ళటువంటి అనుభవం ద్వారా నేను వెళ్ళడానికి గ్రేల్చండి రంగుడి రాజా యొక్క సమయంలో దేవ నువ్వు చూస్తున్నాం కండి దేవా నశించుకోవే ఆత్మల పక్షిణ నమ్మకమైన దేవ మా జీవితాల్లో రెట్టింపు చేయండి అయ్యా రాజ్య జనాల్లో ఉంటుండగా రాజ్య సంబంధమైన తర్లో సంబంధమైనటువంటి ఫలంపులు తర్లోక సంబంధమైనటువంటి ఆలోచనలు తరలోక సంబంధమైనటువంటి పని కలిగి ఉంది మేము ఈ లోకంలో జయించడానికి సహాయం చేయండి ఇంకా కొద్ది సమయమే మా ముందు ఉండగా అయ్యా మా యొక్క పొరుగు దేవ నమ్మకమైన తండ్రి సరిగా పరిగెత్తటానికి సహాయం చేయండి పుట్నాన ప్రేమితుల ఏంట అన్ని ఎరిగి అన్ని తెలిసి చెడిపోయే వారంగా నష్టపోయే వారంగా కోల్పోయే వారంగా ఉండకుండా సహాయం చేయండి ఎంత నమ్మకం ఎంతగా సమయంలో నా యొక్క దేశం గురించి నా యొక్క దేశ ప్రజల గురించి అయా నాయకులు అధికారులని ప్రాసన్ని కొట్టుకుంటున్నాం జ్ఞానం అనుసరించండి అయ్యా మీ నామానికి వ్యతిరేకంగా మీ యొక్క మీ యొక్క సువార్త వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి శక్తిని ప్రతి అధికారిని ప్రతి అధికారాన్ని ప్రతి సంస్థని ప్రతి సమాజాన్ని మీ అధికారం తెలుగు తెస్తుండగా అయ్యా నను క్రమించండి మీ యొక్క కార్యం మీ యొక్క దేవా నమ్మకమైన దేవా అయ్యా మీ యొక్క సంకల్పం అయ్యా మీ యొక్క చిత్తం ఈ దేశం నడల నెరవేర్లాగ్ నను తండ్రి ఎవరు మీకు ఇష్టం లేదు తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన పెండుల తండ్రి ఇతర దేశంలో ఇది ఇతర ప్రాంతాల్లో తండ్రి హయా నమ్మకమైన తండ్రి శముల ద్వారా హింసల ద్వారా వెళ్తున్నటువంటి క్రైస్తవుల్ని క్రైస్తవ కుటుంబాన్ని తండ్రి అయ్యా నమ్మకుపోయిందేవా హింసించబడుతున్నారు దూషించబడుతున్నారు అయ్యా పక్కబడుతున్నారు తిట్టబడుతున్నారు తండ్రి అయ్యా నమ్మకు అయిందేవా హస్తాక్షులుగా నిలబడి ఉండుగా అయ్యా నమ్మకు అయింది తండ్రి ఈ లోకాన్ని వారు పెంటగా వారిని బట్టి మీ పాదాలతో మేము ఆచరించుకుంటున్నాం మిమ్మల్ని సూచిస్తున్నాం అయ్యా విధులు అనుగ్రహించండి రక్షించండి అయ్యా బలపరచండి అయ్యా ప్రతి అనుగ్రహించండి వారి జీవితం ద్వారా వారి సాక్ష్యాల ద్వారా అనేక ఆత్మ నిరగట్టానికి సహాయం చేయండి పెంగులకి రాజ మెహింగులకి తండ్రి దుష్టు దేవ ఎవరిని నిండిదినాన్ని గర్జించ సింహం వల్లే తిరుగుతుండగా అయ్యాగిడ్డల నిసీ కొట్టుకుంటుండగా సాయం చేయండి ఇదిన వరకు మా ప్రాంతాల్లో మా తండ్రి అయ్యా చె మీ పొందనాలు అట్టి స్వేచ్ఛ మేము వినియోగించుకునే వారంగా అయ్యా ఎవరికి ఏమీ చేయలేదని బాధపడే వారంగా ఉంటుంది అయ్యా మీ చిత్రమైతే వచ్చే లేక నమ్మకమైన చెప్పే సమయంలో చెప్పి అయ్యా ద్వారా తెరవండి మమ్మల్ని మా జీవితాల్ని మీ పప్పు వాడుకోమని అయ్యా నమ్మకం అయింది తండ్రి పని కలిగిన వారంగా ఉండడానికి సహాయం చేయమని మీ పాదాలు పెట్టుకుంటాను ఫ్రెండ్ జగన్ రాజా ఈ యొక్క సమయంలో నేను ఏం చూస్తున్నాను తండ్రి ఎంత అయ్యినా నమ్మకం ఏం ఈ యొక్క వరదల్లో ఈ యొక్క అకాల వర్షాల్లో అనేక కుటుంబాలు తండ్రి అనేక కుటుంబాలు నమ్మకం ఏం తండ్రి తినటానికి తిండి స్థలం లేక వండుకోవటానికి కథలు లేక ఏం లేదా అనేకులు బాధపడుతున్నారు తండ్రి అయ్యా వైరస్ ద్వారా తండ్రి ఉపాధులు కోల్పోయి నమ్మకమైందేవా ప్రండ్రి ఎటువంటి ఆదాయం లేక కుటుంబాల్లో పోషించుకోలేని స్థితిలో ఉన్నటువంటి అనేకని బట్టి మీ పాత్ర నిద్ర అయ్యా నమ్మకమైన తండ్రి నడుప స్టంగా అనాథలు దిక్కులేని వాడు అడుగురాము వృద్ధుడు స్త్రీలు నమ్మకమైందేవా ప్రండ్రి అయ్యా దీర్ఘకాలిక వివాదంతో బాధపట్టుబడుతున్న వారిని అయ్యా నమకోయంత్రి నీ సహాయ స్థితిలో ఒంటరితనంలో తండ్రి అయ్యా నమకోంత్రి ఉన్న వారిని నీ పాశ్చాయిత లేదు కొట్టుకుంటున్నాం అయ్యా ప్రద్ధరించలేవా ధ్యానం చేసుకోండి అయ్యా ప్రతిరండి అయ్యా అయ్యా నీ వైపు చూస్తున్నాను తండ్రి నీ మంచితనానికై నీ కుప్పకై నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను సహాయం చేయండించాలి అయ్యా మేము కలిగించండి యొక్క సమయంలో ప్రేంగుల తండ్రి విత్తపడుతున్నటువంటి వాక్యాన్ని అయ్యా అనేకులు చదివి తీరించబట్టానికి అయ్యా వారి హృదయాల కార్యం జరుగులేదని సహాయం చేయండి రెంగుల గిన్నరాజ వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తపడుతున్నటువంటి వాక్యం సత్యవాక్యంతో ఉంటుందేనో దేవ అనేకులు చదువు వైపు తిరగటానికి అయ్యా రక్షించబడటానికి కృపించండి సహాయం చేయండి రెంగుల గిన్నరాజా మహింగలిగిన రాజా యవనస్తుల్ని యవన కుటుంబాలను మీ పార్శ నిధులు ఇచ్చి పట్టుకు జ్ఞాన తండ్రి శత్రువు అనేక రకాలైనటువంటి గుర్తులు అనేక రకాలైనటువంటి శోధనల ద్వారా నమ్మకమైన తండ్రి వారిని శోధిస్తూ నాచిన వైపును దేవ ఆత్మహత్యల వైపుస్తుండగా అయ్యా అంటే కుటుంబాన్ని అంటే ఆత్మల్ని మీ పార్శనిధులు ఇచ్చి జ్ఞాన దేవ మిగతలోక సంకల్పం వారి జీవితంలో నెరవేరలాగిన శత్రుశాఖాని యొక్క అధికారం నుండి దాని యొక్క క్రియ నుండి ఏ స్నామంలో వారిని వినిపిస్తుండగా చేయండి పెంగుల గుణరాజ మహింగుల గురి తండ్రి యొక్క సమయంలో అయ్యా నమ్మకం ఏం తండ్రి దేవా నమ్మకం ఏంటండ్రి పెంగులు గిరిజ మహింగుల దండ్రి దేవ నమ్మకం ఏంటండ్రి అయ్యా కు అనుగ్రహించుకుంటే సహాయం చేయండి తండ్రి నామకార్ దాయిస్తాం సహాయం చేయండి రెండు రాజా ఇంతవరకు మీరు అనుగ్రహించిన కృపక్క అయితే మీ పొందునా చెల్లించుకుంటూ చేరు బిడ్డ మీ కొందా చెల్లించుకుంటూ మా ఆరక్షకుడు మా ప్రభు అయితే క్రిస్తున్నాము బ్రతిమాలి ఆ తీసుకున్నాము థ్యాంక్ విజయ్ బ్రదర్ చేస్తారా మీల సార్ మినిట్స్ లాస్ట్ మీరు చేస్తే క్లోజ్ చేయగల పర్షిద్దర వాళ్ళు దేవ మీకు మనం ఒక పేరు తండ్రి చేసి క్లాస్ వస్తాయి మరోసారి చేస్తున్నారు లిస్టు ఆలోచించ మార్గన్ నేను ఒక అపహార్తలు కూర్చొని చెప్పి కూర్చుండ మూడు మతపరమైన గుంపుల నుంచి నేను దూరంగా ఉండాలని తెలుసు ఎగవ ధర్మశాస్త్రం నిర్ధించి నాలుగవ గుంపులో దివరాత్రంలో ఉండి మారినారు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నది అటువంటి అవకాశాన్ని మీరు ఒకరు మరోసారి మా దీపాలు అనుకరించండి అన్నారు ఈ మతపరమైన నాలుగు గుంపులు ప్రతి దశగా మాకు చూపిస్తున్న మీరు మొదటి మూడు గుంపుల సహవాసంలో మా మిమ్మల్ని ఉండని లేకుండా ఇంతవరకు కాపాడడానికి నీకు ఎంతో వాళ్ళు నాకు తెలిపిని మహాపబులో సా చూపించినారు తండ్రి దాన్ని ఉండి మీరు బయటికి పోకపోతే దాని వస్తున్నట్టు మీకు నీటి పడుతుందండి హెచ్చరించినారు అందుకే త్వరగా దాని నుంచి కోరుకోమన్నారు పిలిచిన దానికి అవకాశం నీకు ఎంత ఉన్నాయి మంది అటువంటి స్పందన మాకు అనుగ్రహించారు మానవ తలంపులను కొద్దివే నీ తలంపుల చోటు మీ యొక్క మనకు మీరు ధరించుకున్నాను పౌరులు కొత్త జ్ఞాపకం చేశాడు కాబట్టి తండ్రి మీ మంచి మాకు అనుగ్రహించినవి మా మనిషి తీసుకుంటూ ఆధిస్తుంది నేను ఈ విషయంలో చింతించకుండా దొరుకుతున్న ప్రతి ఒక్క బయటపడకుండా బాధపడకుండా ప్రత్యక్ష ప్రారంభమారు అంతకంటే రాగండి అనుకోవడం ఎందుకంటే మీరు ఇచ్చా ఊర్కు కావడం కలిగిన మాకు మరొక అవకాశం ఇచ్చినప్పుకో దేవుని పెద్ద తీర్పు కవిత మాకు ఎన్నిసార్లు హెచ్చరించినందుకు నేను చాలా బిల్గలే తయారు చేయాలి అన్నింటి తయారు చేయడం కాదు పౌరుషం కలిగి పౌరుషం కలిగి పక్షం కలిపి చెప్పలే తయారు చేస్తుంది అన్నిటించేపు అర్పించడం కాదండి మనుషులు ఆకర్షించాలని ఆకర్షించుకోండి సవారీ తీరుచేస్తుండగా పక్షితాత్మ నడిపి పక్షితాత్మకి నీడవులాడని ఆత్మని ఆర్పకుండా ఆత్మపరచకుండా కాదు ఉద్యోగ స్థలం ప్రతి పండుగలను తొలగించడం పరిశుద్ధులు సమయంలో స్త్రీలు స్తోత్రుయా అనేతులను సిద్ధపడే వారంలో ఉండటం సాధించండి మేము వెలుగుతూ అనేతని వెలిగించే వారంగా ఉండటం సాధించండి కదా ప్రభా వెం కలిగించినట్లు సాధించండి ప్రభావ కార్యాలయం చెప్పిన చుట్టూ ప్రభావం సమీపించభాయన ఎవరిని నిర్లక్ష్యం చేయక కదే మాలో ఆయన అనేకలు పెద్ద బుడో బోధకులు బయలుదేరి ఉన్నారని తెలుసుకున్నారు ప్రభావ జాగ్రత్త కలిగి ఇంటూ కలిగి మీరు జీవించే వరముగా ఉండటం సాయం చేయండి తండ్రి అటు చేసిన అనుగ్రహించండి అవి చేసిన వరములను దయచేయండి కృపా వరములను దయచేయండి తండ్రి ప్రభా జాగ్రత్తగా నా ఆత్మలను రక్షించుకున్నట్టు మీ సహాయం పొంది నేను ముందుకు వెళ్లే వరం సాయం చేయండి మీ మీద ఆధారపడిట శక్తిని వాటి ఆలోచనగానే మాకు దయచేయండి బలపరచండి ప్రభాయన అల్పకాలము తండ్రి ప్రభా కొద్ది రోజులు ఉండి ఆయన ముగించవలసిన ఈ యొక్క జీవం తండ్రి ప్రభా నశించకుండా కాపాడుకున్నటకు అయ్యా తరే మీరు వెళ్ళ పెట్టి చెల్లించిన ఆ యొక్క రక్తం తండ్రి ప్రభాయ ఈశ్వర తండ్రి దానిలో మీ ఆశ్రయం పొందుకొని మీ కృప ద్వారా ప్రయాణం మేము ఇక్కడ ముగించుకున్నట్టు మాకు ఖాళించండి నిలపరచండి దీవించండి తండ్రి ప్రభా నామకరణ బతుపడలు అనేకలు ఉన్నారు ప్రభాయన అటువారిలో మేము ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని పనికరించి తరణించి కృపజించినారు ప్రభాయన అటువంటి నాయన పాపంలో నుంచి అనేకులను బయటకు లాగమని విలున్నాము తండ్రి సాయం చేయండి తండ్రి మేము ఒకటి వారమట తండ్రి ప్రభా మీ శక్తిని మీ కృపను ధరించుకునే అనేకులని తండ్రి ప్రభా అతి తండ్రి వేషతరంగం నుంచి పైపై భక్తి నుంచి వారిని కాపాడే వారముగా సత్యమును బోధించే వారంగా వారి ముందు కదులుతున్న వెలుగుగా జ్యోతిగా నాయన మాదిరిక రకంగా కనబడే వ్యక్తులుగా మీ ముందట సాయం చేయండి తది ప్రభా నైనా ఈశ్వరగా ఎట్టి తండ్రి అపవాది తండ్రి ప్రభావ చోటు తండ్రి ప్రభా ఆయన కేవలం తండ్రి ప్రభా అయ్యా మీ అడవి గేడల్లో నడుస్తూ ఆయన ముందు కొనసాగే వారు అందులో ఉండటానికి సాయం చేయండి బలపరచండి ప్రభావ కలిగి చేయండి ప్రభా ఆయన ఒకరోజు పది రోజులను కూర్చుంటున్నాం ప్రభావ ఆయన ప్రసిద్ధాత్మని కూర్చోబెట్టకుండా తండ్రి ప్రభా నడిపి తండ్రి ప్రభా ప్రతి దిన తండ్రి మీ ప్రాంత ఆరాట పడే వ్యక్తులుగా మేము చేయండి తండ్రి తోడుగా బలపరచండి తండ్రి సంఘాలను బట్టి ప్రారంభిస్తుంటున్నాం సంఘాలలో తండ్రి ఐక్యత నాయన ఈ ప్రజ ప్రభా అక్కడ తండ్రి ప్రభా ధనమోసము వ్యామోహము మోహము అనేకమైన జరుగుతుండదు తండ్రి అక్కడ నాయన ఈ సరోజ మీరు మహిమ పొందే విధంగా వాటిని పారద్రోలం అని ఒక బలమైన సేవకుల్ని లేపవలసిందిగా ఇచ్చున్నాము ప్రతి సంఘములూ ఆయన మీకు ఆయన మహిమ గొప్ప కార్యాలు చేసి ఒక సేవకుని నిలవేటం అలాగే బిడ్డల మీ చేతులు కథన్నాం సహాయం చేసి సమాధానం దయచేయండి ప్రభావారి జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు ప్రభా అనేకులు అయినా వారిని రక్షణకి నడిపించగా అడుగుతున్నాం తది ఇప్పుడు ఏమన్నా ఈ విదర్శన కుటుంబాలను జ్ఞాపకం చేస్తుంది ప్రభా ధైర్యం దయచేయండి ప్రభా సహాయం చేయండి ప్రభా ఉదార్థం దయచేయండి బలపరచండి ప్రభావిరగా అయాకండి ప్రభా ఇంకా ఉన్నారు సరే ప్రతి పనిలో నేను సహాయం చేసి విజయములు దయచేయండి తడి వేడుకను అదే విధులుగా సభ ఎమ్మెల్యే ఆంటీని సామాన్య గారు వాళ్ళ అమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటు ఇద్దరిని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యంతో ఆయన నింపమని వేడుకొనిస్తుంటున్నాం అదే అభిరామ్ బ్రెగర్ని కృష్ణ బ్రెవర్ని విక్రమ్ బ్రదర్ నిలు తప్పతను సంపూర్ణ పరిపూర్ణమైన రక్షణలో కొనసాగితే సాయం చేయండి ప్రభుత్వం దాస్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం దాస్వామి ముత్తం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి బలపరచండి ప్రజా కుటుంబంలో సమాధానం దయచేయండి రెండు వేల ఏడు వందల అదే మరిగానైనా కోవిడ్ బాధితులు వరద బాధితులు రైతులు తండ్రి ప్రభావ అనేతలు తండ్రి ప్రభావం నాశం చేసుకోండి ప్రభావ వారికి చేయటం దయచేయండి రెండంతల ఓదార్పు దయచేయండి ముఖ్యంగా వారికి కావాల్సిన రక్షణ దయచేయండి ప్రభావ బ్రతిపట క్రీస్ చావైతే లాభం అనే విధంగా మా యొక్క ఈ యొక్క అన్య దేశములు నాయన క్షేమలు గడిపించడం తండ్రి పరిపూర్ణమైన రక్షణ నడిపించండి తండ్రి మా ముందు ఎన్నో ఆపర్చునిటీలు ఉన్నాయి తండ్రి వారిన ప్రకటించేటప్పుడు మేము వ్యర్థం చేసుకుంటున్నాయి తది ప్రభా సమయము శోధిస్తూ ఉంటున్నాను తండ్రి ఆయన ప్రేరణ మనసుని దయచేయండి ప్రభావి ధైర్యం నేను కలిగి మేము బోధించే వారంలో ఉండేటప్పుడు సాయం చేయండి బలపరచండి బీవించండి అది ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆ ప్రతి జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభా ఆయన ఇంకా అనేకలు తండ్రి సిద్ధపడి ఉన్నారు ప్రభా చావడానికి మేలే అనే తల్లి ప్రభ అటు వారికి ధైర్యం దయచేయండి చంద్రీ ప్రభావ వారికి చైతన్య వనరులలో నేర్చేయండి ఎవరెవరైతే ఏ ప్రాంతాలలో ఇరుక్కుపోయి స్ట్రగుల్స్ లో కూడా సువార్తలు ప్రకటిస్తున్నారు ఆయన వారికి ఇంకా సహాయం చేయమని బలపడతామని వేడుకొని చూస్తున్నాం అది బట్టి సాధిస్తున్నాం నిద్రించిన సేవకులు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రభా వారికి సహాయం చేయండి బలపడుతుంది చంద్ర ప్రభా ఆ యొక్క మందిరాలలో ప్రధాన కాపరివాయి నడిపించమని వేడుకొని చూస్తున్నాం సహాయం చేయండి తండ్రి అయా ఏంఎస్ ఇమ్మెయిల్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవ కార్యక్రమాలను అర్థం చేసుకోండి విన్నవారు రక్షణ సహాయం చేయండి ప్రభుత్వ గొప్ప కార్యాలను చేయండి అండి ఇచ్చిన తగ్గించుకుంటే మన తండ్రి దేవుడి నుండి క్రిస్తు నుండి కృపయు సమాధానము మనకును సకల పరిశుద్ధను అందరికి తోడై ఉండదు కాక ఆమె ప్రజలు వేస్తారా